గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడానికి ఎంతో వందలు ఇస్తాయా గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మిమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడైనా మీ కృపలు భద్రపచ్చుకొనైనా మమ్మల్ని ఎంతో వందలు ఇస్తాయా నీకు స్థుతి స్థోత్రమైనా గొప్ప దేవనైనా ఇక దీనిని ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభావ మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నారు కాచి కాపాడన్నారు ప్రభావ వాటి బట్టి నీకు ఎంతో వందలు అర్పించుకోవాలి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంది మహిమాకే చెల్లిస్తున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదే మీ కృపల్ మరోసారి మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నాయి మాకు ఇంకేమైనా ఆయాసకరం ఉంటే ప్రభావ మీకు ఇష్టమైన వాటి నుంచి మాకు తెచ్చండి మీరు ఎంతో పరిశుద్ధి ప్రభావ మీకు పరిశుద్ధత సంపూర్ణ నడిపించండి ప్రభు మీకు నూతనమైన కనిగించండి మా తలంపులు మా ఆలోచన సమస్తం కొట్టిన ప్రభావ దేవాత ప్రతికర్షితు కదిస్తుంది గడలి మీ తలంపులు మీ ఆలోచనతో మనకు అయినా మీరు మాకు సహాయకు నడిపించండి మీ సన్నిధి మాకు రాణబెడ్డి త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టి వెళ్ళి పాటల ద్వారా మా ఇంటి పనులు వాక్యం మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ఏస్తు క్రీస్తు పరిశుద్ధంగా మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి నా దేవా ఎంతో గొప్పదివా దేవాదేవా ఆరాధించును నా హృదయాంతరంగములో స్థుతించేతను నీ పాద సన్నిధిలో ఆరాధింటూ హృదయాంతరంగములో స్తను నీ పాద సన్నిధిలో నీవే కదా దేవుడవు నీవే కదా దేవుడవు దేవా దేవాదేవ దేవ నాదేవా నివే నాకాపరి నిమా ఎంతో గొప్పది పాపము నుండి విడిపించినావు పరిశుద్ధుని చేసి ప్రేమించినావు పాపము నుండి విడిపించినావు పరిశుద్ధుని చేసి ప్రేమించినావు నీవే కదా devudavu nee ve kadamu devudavu devam yesu devam devam yesu devam devam yesu devam devam yesu devam deva దేవా దేవా నీవే నా కాపరి నీ ప్రేమా నీ క్షమా ఎంతో గొప్పది ప్రశుద్ధాత్మను నాలో మట్టి దేహమును మహిమతో నింపావు పరిశుద్ధాత్మను నాలో నింపవు మట్టి దేహమును మహిమత నింపవు నీవే కదా దేవుడవు నీవే కదా దేవుడవు దేవాదేవా దేవాదేవా దేవా నీ వేనా కా పది నిమా ఎంతో గోపదీ ఆరాధింతును హృదయాంతరంగములో స్థుతించేదను నీ పాద సన్నిధిలో ఆరాధితూనూ హృదయాంతరంగములో స్థుతించేదను నీ పాద సన్నిధిలో నీవే కదా దేవుడవు నీవే కదా దేవుడవు deva yesu deva deva hesu deva deva yesu deva deva hesu deva. Deva, deva hallelujah hallelujah సూత్రం ప్రభా పరిశాన్ని వంద తన గొప్ప జీవం గల దేడు ప్రభా వాక్యం వెళ్తున్నాం ప్రభా నాలోని వాక్యం మాట్లాడిన ప్రభా నా నోటిని మీరు బూరగా వాడుకోమనేసి కృష్ణం తండ్రి అమ్మే కీర్తనలు ఇరవై మొదటి నుంచి వినిపిస్తా బ్రదర్ హలో హలో వినిపిస్తుంది వినిపిస్తుంది కీర్తనలు ఇరవై మొదటి వచనం నుంచి ఆపత్కాల మంది యుగో నీకు ఉత్తరం ఇచ్చినగాక యాకో యాకోబ దేవుని నామం నిన్ను ఉద్ధరించును గాక పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక సీఎంలో నుండి నిన్ను ఆదుకును గాక ఆయన నీ నైవేద్యాలన్నిటి చేసుకు నీ ధన అంగీకరించునుగాక నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక దేవుడు ఇక్కడ దావిత కీర్తన ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట మనం ఎప్పుడైతే ఆపత్కాలంలో ఉంటామో అప్పుడు మనం దేవునికి మొర పెడితే మనకు దేవుడు ఉత్తరము ఇస్తాడు అనమాట యాకో దేవుని నామము మనము ఉద్ధరించాలి ఇంకోటి పరిశుద్ధ స్థలం నుంచి ఆయన మనకు సహాయము చేస్త ఎన్నో ఈ లోకంలో మనము ఎన్నో శ్రమల నుంచి మనము ఉన్నామన్నమాట ప్రతి ఒక్క బిడ్డకు శ్రమలు ఉన్నాయి మనం చూడడానికి పైకి బాగానే కనిపిస్తాం గాని వాళ్ళ లోపల ఎన్నో శ్రమలు ఉంటాయి కానీ ఆ శ్రమలన్నిటిని విడిపించే దేవుడు మన వేసేనమాట ఎప్పుడైతే మనము శ్రమ వస్తుందో అప్పుడు మనం కృంగిపోవడానికి వీల్లేదు ఏ విషయమైనా మనము ప్రార్థన చేస్తాం తర్వాత మనము విజయము చూస్తాం యువ భక్తునికి ఎన్నో శ్రమలు వచ్చినాయి కానీ విజయము రెట్టింపు దీవెనల ఆశీవాద దేవుడు ఆయనకు ఇచ్చిండే బంగారం ఎంతగా మనము వాళ్ళ కొలిమిలో మనము బాగా కాల్చి ఇచ్చేస్తామో అది సువర్ణంగా మారుతుంది అదే విధంగా మనకు కూడా ఈ లోకంలో ఎన్నో శ్రమలు శోధనలు అన్నీ వస్తున్నా కానీ అవన్నీ మన ఏసయ్య కొట్టి వేసిస్తాడు అనమాట మనల్ని ఎంతో సైతాన్గాడు తీవ్రంగా పనిచేస్తుంటాడు కానీ ఆ సైతాన్గా మన కాళ్ళ కింద చితక తొక్కిస్తాడు అనమాట రోమియోలో పదహారు ఇరవైలో దేవుడు సమాధానకర్త అయిన యహోవ సైతాన్ని శీఘ్రంగా కాళ్ళ కింద చితక కాబట్టి ఆ సైతాన్లన్నిటిని మన కాళ్ళ దేవుడు చితక తొక్కిస్తాడు ఆ శక్తి ఆ పవరు మనకు ఏసయ్య ఇస్తాడు ప్రార్థన ఆరాధనలో బలంగా ఉన్నామో అప్పుడు మనం ఇవన్నిటిని జయించే శక్తి మనకు వస్తుంది అనమాట కాబట్టి మనం ఏం చాలా ప్రార్థనలో బలంగా ఉన్నీలు చూడు మీరు బాగా విగ్రహన చేస్తున్నారు ఇంకోటి రకరకాలుగా రోజు డెకరేషన్లు చేస్తుంటారు అది వాళ్ళకు తృప్తి ఎందుకంటే నిజమైన దేవుడు వాళ్లకు గుర్తెరుగుతలేదు ఎందుకంటే ఈ లోకంలో ఎంతో మంది బిడ్డలు నశిస్తున్నారు పాపంతో కూడుకొని ఎంతో మంది బిడ్డలు చనిపోతున్నారు కూడా ఇంకోటి భూకంపాలు వస్తున్నాయి ఇంకోటి అగ్ని వస్తుంది ఇంకా అమెరికా దేశంలో ఇంక అక్కడ బయట దేశాలలో అయితే అంత వరదలు వచ్చి కొట్టుకోవరు చనిపోయారు కరోనా వల్ల కొంత చనిపోయారు తర్వాత పాపం అనేది ఎక్కువైపోయింది కానీ ఇంకా బిడ్డలు ఈ అన్నిలు గుడ్డి వాళ్ళ దగ్గరికి మనము శువార్త చెప్పాలా నశిస్తున్న జనాంగా కొరకు మనము అంగలార్చాలన్నమాట కన్నీటి ప్రార్థన మనము చేయాలా మన బంధుమిత్రుల కోసం మనం ప్రార్థన చేయాలి ఎందుకంటే అంతిమ దినాల్లో ఉన్నాం దేవుడు బహు సమీపంగా రానై ఉన్నాడు అనమాట కాబట్టి మనం ఏం చాలా భారం కలిగి ప్రార్థన చేయాలా మనమైతే రక్షణ పొందుకున్నాం కానీ మనకు చనిపోయినా బాధ లేదు ఎందుకంటే మన పరలకి రాజ్యంలో మనము ఉంటాం ఎందుకంటే ఖచ్చితంగా మనం అది చెప్పగలుగుతాం అది కూడా మనం దేవుల్లో కరెక్ట్ ఉంటేనే వెళ్ళగలుగుతాం పరిశుద్ధాత్మ మనకు ఉండాలా పరిశుద్ధాత్మ ఉండాలా మన క్రియలు కూడా సత్క్రియలు ఉండాలా మనలో ఏ విషయంలో కూడా పాపం అనేది ఉండదు పాపం అనేది ఉన్నదా మనము పర్లకు రాజ్యం చేరుకోలేము కాబట్టి మనం ఏం చేయాలా పరిశుద్ధంగా జీవించాల సత్క్రియలు చేయాలన్నమాట కాబట్టి దేవుడు ఏం చెప్తుండ్రు నీ నీ దహన బలులను మన దహన అంటే మనం పొద్దున్న వేకుజాములు లేచి దేవునికి ఆరాధన చేయాలా అది మనము నైవేద్యంగా దేవునికి మనము సమర్పించాలా మన కుటుంబాల కోసం ఇంకా లోకంలో నశిస్తున్న కోసం ఇంకోటి అనారోగ్యల కోసం మనము ప్రార్థన చేయాలన్నమాట ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తుంటామో దేవుడు అందరినీ మారుస్తా ఉంటాడు ఇంకోటి ఇక్కడ ఏమున్నదంటే ఇక్కడ కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశ పడతారు కానీ మనమైతే మన దేవుడైన యోహనామంలు బట్టి అతిశ పడతాం అనమాట కరెక్టే కదా మనం మన ఏసాని బట్టి మనము అతిశయపడతాం మన కోట్ల ఆస్తి ముఖ్యం కాదు ఈ లోకంలో మనం బ్రతకడానికి ఆహారము తిండి బట్ట ఉంటే చాలు కానీ అవి ముఖ్యం కాదు మనకి ఏసేయా ముఖ్యం మనం ఏసేలో మనము ఉండమా లే మనం ఏసేయాకు మనము ఎంతో ఆనందిస్తాం సంతోషపడతాం పాట పాడతాం ఇంకోటి ఆరాధన చేస్తాం ఇంకా మన కుటుంబంలో కాని ఇంకా ఇతరుల కాని ఎవరైనా బాగలేకపోతే వాళ్ళ కోసం మనం కన్నీటి ప్రార్థన చేస్తాం ఇంకా మనం వెళ్ళి వాళ్ళకు సువార్త చెప్తాం వాళ్ళు బాగా మనకు సంతోషం అనిపిస్తుంది ఆ విషయంలో మనము ఎందుకంటే ఆ రుచి మనకు తెలుసు కాబట్టి మనం ఆ విధంగా ఉంటాం ఆ రుచి తెలియని వాళ్ళు గుడ్డి ఈ అన్నజనులు వాళ్ళ కొరకు మనం తీవ్రంగా ప్రార్థన చేయాలా ఇంకా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు కృంగిపోతుంటారు అన్ని కానీ మనమైతే లేదా మనం ఏం చేస్తాం కృంగి నేల మీద పడి ఉన్నారు కానీ మనం మాత్రం లేచి చక్కగా నిలబడతాం ఎందుకంటే నిజమైన దేవుడు జీవం గలన దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి మనం ఏం చేస్తాం ఎన్ని శ్రమలు శోధనలు వచ్చినా మనము కృంగిపోమంట కరెక్ట్ గా నిలబడతాం మొన్న మా మా మేనమ్మా కొడుకు ఆయనకేముందంటే బాగా షుగర్ వచ్చేసింది ఆ కాల్కి హోల్ పడ్డది మూడు సార్లు ఆపరేషన్ అయింది ఇంకోటి హోల్సిటికి వాళ్ళు తీసుకెళ్తారు ముగ్గురు పిల్లలు చిన్న చిన్న ఉంటారు భార్య ఒక్కరి సేవ చేస్తుంది ఆ అబ్బాయిని అయితే ఆ రెండు పైపులు పెట్టిర్రు ఇక ఇంట్లో ఇట్లా పడి కిందనే నీళ్ల మీద పండుకొని ఉన్నారు ఆ పైప్ అంట ఒకటి తీసి ఆ బాక్స్లో వేస్తుందంట దానికంటే అంట మధ్య కుటుంబం కోట్ల ఆస్తి ఏం లేదు గరీబోలు తర్వాత మీద రెండు లక్షలు పెడితే రెండు లక్షలు ట్రీట్మెంట్ కోసం తర్వాత ఏమైంది అంటే నాకు ఆ విషయం వెళ్ళిన అనమాట వెళ్ళిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది వెళ్ళి నా ప్రేరాలు తీసుకెళ్లినా తర్వాత ఆయన ప్రేరణలు పెట్టినా అది చూసి బాధ అనిపించింది తర్వాత నేను ప్రార్థన చేసిన వెళ్ళిన ప్రేరే చేసిన మళ్ళీ ఇంటికి వచ్చి కన్నీటి ప్రార్థన నేను చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక వారం పోయినా అట్లా వారం వారం నేను కంటిన్యూగా వెళ్ళిన నెల రోజులు రెండు నెలలు ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళ కోసం తర్వాత వాళ్ళు ఏం చేసారు వాళ్ళ భార్య అన్నది ప్రార్థన చేయక మా కోసం అంటే సరే అన్న ప్రేరాలిచ్చిన తర్వాత నేను ఆయన నర్సింగ్ అనమాట నర్సింగ్ దేవుని నమ్ముకోరా ప్రార్థన చేసుకోరా ఈ కష్టాలు బాధలు పోతాయి ఆ దేవుడు నిన్ను మంచి చేస్తాడంటే ఏం లేక నేను చేయను ఆ నాకు పోషమ్మా తల్లి అది ఇంకా నేను బుడుపు కట్టినా ఇవి అవి సరే అన్న ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళ భార్య ఏం చేసింది కన్నీటి ప్రార్థన చేసింది ఏమని చేసింది అంటే ప్రభు నేనైతే నేను కానీ నా ఇంటి యజమాని ఉన్నాడు ప్రభావ ఆయన ఆయన పరిస్థితి ఉంది ఎందుకంటే ఇంటి యజమాని పేషెంట్ అయి పడితే నా ముగ్గురు పిల్లలు ఎట్లా బతుక ప్రభా నేను ఎట్లా బతుక నా ఇంటి యజమాని ఫస్ట్ నువ్వు నడిపిస్తు ప్రభా కన్నీటి ప్రార్థన చేసింది ఆ కన్నీటి ప్రార్థన దేవుడు విన్నాడు వినే చేసిండు అక్క నాకు ప్రార్థన చెయ్య అని చెప్పిండు తర్వాత ఇంటికి వచ్చి ప్రార్థన చెయ్యక్క అన్నాడు బైబిల్ ఎట్లా చదవాలో చెప్పక్క అన్నాడు చెప్పిన ప్రతి బైబిల్ చదువుతున్నాడు తర్వాత నన్ను సన్నిధి తీసుకెళ్ళక్క అన్నాడు తీసుకెళ్ళిన వారం వారం తర్వాత దేవుని యొక్క ఆత్మ ఆయనకు టచ్ చేయండి అక్క నేను బాప్ తీసుకుంటా అన్నాడు తర్వాత బాప్ చిన్న తీసుకుంటూ భార్య తీసుకుంటూ ఇప్పుడు సంతోషంగా దేవుని సన్నిధిలో గంతులేస్తూ తర్వాత ప్రతి రోజు ఆరాధన ప్రార్థన చేస్తారు ఇంకా ఎవరి విషయం తెలిసినా వాళ్ళు ఏం చేస్తారు ప్రార్థన చేస్తారు అనమాట ఇంకా వాళ్ళ కుటుంబంలో ఇంకా రక్త సామెధులు ఎవరో ఉన్నారో వాళ్ళ గురించి అందరి గురించి రోజు ప్రార్థన చేస్తారు అట్లా కన్నీటి ప్రార్థనకు జవాబు తొందరగా మనం వేసే ఇస్తారనమాట మనం కూడా ఏం చేయాల కన్నీటి ప్రార్థన చేయాలన్నమాట కన్నీటి ప్రార్థన చేస్తామని దేవుడు విజయం ఇస్తాడు అనమాట మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చిండు కాక మనం ఎప్పుడైతే మొర పెడతామో అప్పుడు మన చేసే మనకు ఉత్తరము ఇస్తాడు మనం ఖచ్చితంగా విశ్వాసం పెట్టి మనం ప్రార్థన చేస్తాం ఎందుకంటే జీవం గలన దేవుడు నిజమైన దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి ఎన్ని శ్రమలు శోధనలు వచ్చినా విజయం దేవుడు మనకు ఉన్నాడు మనం ఏం చేయాల నశిస్తున్న జనం కోసం ప్రార్థన చేయాల ప్రతిరోజు జైవం సన్నిధిలో గడపాల కాబట్టి మనం ఏం చేద్దాం అందరం కలిసి సువార్త చేద్దాం ఇంకా సేవలు మనము సాగిపోతాం ఇచ్చిన వాక్యం సాక్షి దేవుడు దీవించినట్లా ప్రార్థన చేయిస్తారు చేయం గల దేడో ప్రభా సరే ఇంతవరకు మీరు మా ఇంపే విధానం చెల్లిస్తున్నాం తండ్రి కీర్తన నిర్వహిలో మాట్లాడిన మాటలకే బంధనాలు ప్రభ ఆపత్కాలంలో ఆదుకుంటున్నా దేవుడవ ప్రభ తన నామల ప్రభా సీఎన్లో నుండి మమ్మల్ని ఆదుకుంటాను దేవుడవ ప్రభ మా నైవేద్యాలన్నీ నా తన్ని సఫలపరుస్తున్నావు దేవా మా కోరిక సిద్ధింప చేస్తాను ప్రభా నశిస్తా జనం కోసం మేము పాటు పడాలా దేవా కన్నీటి ప్రార్థన చేయాల నా తన ఏ బిడ్డ ఎక్కడెక్కడ నశిస్తుందో మాకు తెలియదు దేవా దర్శనాలు ద్వారా బయలుపరచండి దేవా తండ్రి ఆ బిడ్డల దగ్గరికి మమ్మల్ని నడిపించేవా సేవలో మమ్మల్ని బలంగా అభిషేకించి వాడుకున్నా తండ్రి తన్ని ఎన్ని శ్రమలు శోధనలు వచ్చిన ప్రభా ఈ లోకంలో నా తని జయించే శక్తి బలం మాకు దయచేయి ప్రభా తన్ని కృంగి కృస్తున్న బిడ్డల దగ్గరికి మమ్మల్ని నడిపించని సువార్థ ఫలింపు దేయండి సేవ ఫలింపు దయచేయండి ప్రభా ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆకాశ సిద్ధపరచుకోమని తని ఆన్లైన్ లో ఎంతో మంది బిడ్డలైతే కొడుకున్నారా ప్రభావ ఆ బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించండి ప్రతి ఇరుకులు ఇబ్బంది తీసివేడు వాళ్ళ కుటుంబాల శాంతమాన్యం వద్ద ఇచ్చాను ప్రభా ప్రత బిడ్డ మీ సేవలో బలంగా అభిషేకించి వాడుకోండి ప్రతి బిడ్డను మీరు ఆకర్షిద్ధపరచుకోమని ఆమెన్య స్తోత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడానికి ఎంతో వర్ణాలేసయ్య సమస్త సృష్టికి మూలకారు ఆది సంబూతుడ పరిశుద్ధి దేవానికి ఎంతో వర్ణాలేసయ్య గొప్ప దేవన తండ్రి ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపానైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరచుకొని మమ్మల్ని సచీవాలకులు నీకు ఎంతో వర్ణాలు ఇసేయా శివరాత్రులు మమ్మల్ని కాచి గొప్ప దేవుడు ప్రభావ నీకు ఎంతో వర్ణాలు నీకు ఎంతో వన్నాలు ప్రభావ కలవరిశీల్లోనైనా మీరు మాకోసం ప్రాణం పెట్టినారు ప్రభావ మీకు మరణ భూస్థాపన పునరు ద్వారా సంతానంగా మార్చుకున్నారు వాగ్దాన వారసులుగా దేవుని ఈశ్వరుగా మనం మార్చుకుని నీకు ఎంతో వర్ణాలు ప్రభు మీకు పశుధాప అభిషేకాన్ని మాకు అనుకరించినారు కృప వరాలను ఆత్మ ఫలాలు మాకు అనుగ్రహించినాయి బట్ అన్నింటిని బట్టి నీకు ఎంతో వర్ణాలిస్తాయా నీకే స్థుల స్తోత్రమైన ఈ యొక్క మధ్యాహ్నం సమయం మీ సన్నిధిలో సమయం కట్టి భాగ్యాన్ని కృపను మీరు మాకు అనుగ్రీంచిన అన్నిటిని బట్టి నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయా వాటి మీరు మాతో మాట్లాడిన ప్రభావ ఇరు ఆదంలో ప్రభా కీర్తన జన్మైనా మమ్మల్ని ఎంతగానో బలపరిచిన ప్రభావాతని ఆపత్కాల ముందు మొదలుపెట్టి మీరు మాకు ఉత్తరం ఇచ్చే గొప్ప దేవుడు ప్రభా మా ప్రార్థన మా నైవేద్యం అన్నిటిని మీరు స్వీకరించానైనా మా కోరికలు అన్నింటి మీరు సఫల పరిచినారు బాబు సంపూర్ణంగా విశ్వసిస్తున్న థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ మీ వాకించేత ప్రభావ మిమ్మల్ని ఎంతగానో ఆదరణ కలిగించినారు ప్రాబ్ బలపరిచిన అయినా ప్రతి శ్రమలో నుంచి మాకు ఒక స్థానం కలిగించానైనా తన తల్లి మీరు మాట్లాడే గొప్ప దేవుడు ప్రభావానికి ఎంతో వందలు అనేక పర్యాల నుంచి మీరు మాతో మాట్లాడుతూ ఎంతగానో బలపరుస్తూ మమ్మల్ని జీవింపజేస్తూ విధానం బట్టి నీకు ఎంతో వందాలిస్తాయా మీరు ఆరోపించినైనా ఓ ప్రభావం ప్రతి శ్రమలో నుంచి మీరు మాకు విడలు కలిగించే నీకు ఎంతో వర్ణాలు ప్రాబ్లం గొప్ప దేవానికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు అర్పించుకున్న అయినా గొప్ప దేవ యువకంలోనైనా ఎంతో మంది ఆయన మతపరమైన జీవితం ప్రభావ ఆచారబద్ధంగా జీవిస్తున్న ప్రభావ అయినా సంగమే సంగమే బోధించుకుంటున్న ప్రభావ సహోదరులు సోదరులే బోధించుకుంటున్నారు కానీ ప్రభావ ఆయన అనేక గ్రామాల్లో అనేక ప్రాంతాల్లో ఎంతో మంది ప్రభావ వాడు సరఫీ చెరకుని పోతున్న ప్రభుత్వం దుష్టుడు ప్రభావ బంధకాలన్న వాళ్ళు ఓ ప్రభావాల ఎవడ మమ్మల్ని విడిపగలడు కాబట్టి నైనా మేము ఆ రీతిగా ప్రభావ వెళ్ళి విడిపించాలా అందుకోసం ప్రభావ మిమ్మల్ని అభిషేకించిన ఆయన మీదలకు శువార్త కలిగించాలా ప్రాభ ఓ ప్రభావన్ని ఇస్తాలో ఉన్న వాళ్ళకి విడుదల కలిగించాలి కొద్దివారిని చూపివ్వాలా ప్రభావ నలిగిన వారిని బలపరచాలా ఓ దేవ శ్రమలో వాళ్ళందరికి మేము నూతన జీవితంలోకి నేను నడిపించాలా ప్రభావ అందుకోసం మీ నేను కాబట్టి మీరు ఇచ్చిన అభిషేకం మాన మీ మహిమ కొరికి మేము వాడాలి మీ మహమకొరకు వాడాలా అన్నింటికి కూడా మీ సువార్త చెప్పాలా ప్రభావ శిస్త చేసిన కార్యాలను నీకు ఎంతో వర్ణాలి ప్రభావ ఒక ఆత్మను ఒక మీ తొందరగా నడిపించగలి అంటే ఎంతో గొప్ప ధన్యత కాబట్టినైనా ఈ లోకంలో ఎన్నో కుటుంబాలు అట్లా ఉన్నాయి ప్రభావం పేరే శక్తులు ఉన్నాయి అలాంటి కుటుంబాలకు ప్రభావం ఆదరణకరంగా ఉండాలా వాళ్ళందరిచి అయితే నటించాలా వాళ్ళందరి కన్నీరు మేము ప్రార్థించాలా అలాంటి దైవ చిత్రాం దుఃఖం మేము మాకు దైవికమైన దుఃఖంతో మేము ప్రార్థించాలా ఓ ప్రభు హృదయ అంతరంగంలోకి వెళ్ళి మేము కుక్కి ప్రార్థించాలా ప్రభావం కోసం ప్రభావం విలపించాలా ఈ దేశం కొరకు మా దేశ ప్రజల కోసం ప్రభావించిన ఆత్మల కొరకు అలాంటి ప్రార్థన జీవితం మేము కలిగి ఉండాలని మాకు హెచ్చరించిన ప్రభావం ద్వారా బట్ అన్నిటి బట్టి మీకు వాక్యంగా మీరు మాతో మాట్లాడమో బలపరిచేందుకే మీకు ఎంతో బంధాలు ప్రభావ మీరు అక్కడ తొలగింది ప్రభావం సిద్ధపడాలా అనేకులు మీరు సిద్ధపరచాలా శక్తికి మించిన ప్రయాణం ఉంది ప్రభావాన్ని సరళం చేసుకుముందుకు పోవాలా అధికారం పవర్ మీరు మాకు ఇచ్చినారు ఇప్పుడు మేము వాటి అమలుకు టైం ప్రభావ కాబట్టి కాంప్రమైజ్ కాకుండా ఎక్కడ అవకాశం ఉంది అక్కడ పోయే ప్రభావం వాక్యాన్ని ప్రకటించి అనేకులు మీ చెంత నడిపించాలా పట్ల ఓ ప్రవణాన్ని పరిమళ సువాసనగా ఉండాలా ప్రాభా జీవం వాసనగా ఉండాలా ప్రభావ ఈ లోకం అంతా అయినా మరణపు వాసన లాగా ఉండే ప్రభావ మరణంలో జీవిస్తే వాళ్ళకి మేము పరిమళ సువాసన లాగుండాలా ఆ సువాసన మీరు మీ మరణం ద్వారా మాకు కాబట్టి మేము కూడా ప్రభా మీ పరిమళ సువాసన మీ జీవాన్ని ప్రభావ అనేక గతజాల అనేక ఆత్మల్ని చెంత నడిపించాలా అలాంటి సేవలు నడిపించమని ప్రార్థిష్టమైన ఈ యొక్క మధ్యకాల స్పందనైనా మీ సన్నిధిలో సమయం కట్టి మాకు అందరికి మీకు మనం ఈ ఆరాధన ప్రదర్శిస్తారు కుటుంబాలందరికీ జీవించి ఆస్వాదించండి నూతనంగా అభిషేకించండి మీకు గొప్ప సాక్షులు పెట్టుకోమని ప్రార్థిష్టమైన ఈ లోకపరమైన పనులు మేము అలిసిపోకుండా ప్రాబ్ ఉత్తమైన సంపూర్ణమైన మీ చిత్తాన్ని మేము పరీక్షిస్తూ మీ ఎందుకు ప్రభావం భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ చేయాల ప్రభావం సమయం ఇంకా ఉంది ప్రభు బహు సమీప ఉంది మీ కాబట్టి ఎన్ని ఆత్మను ప్రభావం రక్షించగలిగితే తన ఆత్మను రక్షించాలా ప్రాభ ఉత్త చేతులతో మీ సన్నితి మేము రాలేం ఆత్మల సంపాదన భారం కలిగి ముందుకు పోవాలా ఈ లోకమంతా మనుషులు లోకాన్ని సంపాదించుకునే భారం తెలియపోతున్నారు ప్రభావ కానీ మాకు మటుకు ప్రాభ సంపాదించుకునే భారాన్ని మీరు మీరు బట్ అన్నిటి బట్టి నీకు ఎంతో వర్ణాలు ఈ చివరి కాలంలో అనేకలు విశ్వాసం పోతారు ప్రభు కాబట్టి నేను మా విశ్వాసం మేము పోకుండా ప్రభు మా చూపుల్లో మా ప్రవర్తన మా తలంపులు మానిచి సమస్తంలో మేము పరిశుద్ధంగా జీవించాలా యథాత్మకంగా జీవించాల ప్రభు అలాంటి జీవితం మీరు మాకు అనుగ్రహించమంతా క్షణం భయంతో వణుకుతోని మేము జీవించాలనే స్నేహపెడండి గొప్ప దేవానికి ఎంతో వర్ణాలని సయ్య నా ప్రభావ ఆత్మలను సంపాదించుకోవాలి మేమైనా పోతే ఎంతో విస్తారం ఉంది ప్రభు పనివారు పొద్దు ఉన్నారు కాబట్టి నైనా మేము ప్రార్థిస్తామైనా పని వారిని దయచేయండి సేవకులను దయచేయని ప్రాబ్లం సేవకులను లేపడిన ప్రభావం ప్రతి ప్రాంతంలో విస్తారమైన కోత కోస సేవకులు లేపడిన ప్రభావ భారం కలిగిన సేవకులు లేపడిన ప్రాబ్లం అయినా ఎక్కడ చూసిన ప్రభావం భయంకరమైన ఓ ప్రభావం ఎంతో భయంకరమైన ప్రభావం కానీ మనుషులు దాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నారు యథావిధిగా కాలంలో జీవిస్తున్నారు కానీ ఇది అంతకంతకు పతనం అయిపోతుంది చెడిపోతుంది ఇది మరణ దేసి వెళ్ళిపోతుందని అని ఎవరు కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నారు కాబట్టి మీరు మాకు చూపించారు కాబట్టి మీ జాగ్రత్త వహించిన అయినా అనేకులు మేము చెంత నటించి పిడలుగా మా విశ్వాసాన్ని ఇంకా బలపరచండి అయినా క్రమల కాలంలో మా విశ్వాసాన్ని సన్నిగిలిపోకుండా కొనుక్కున్న శనగకుండా ప్రభావ మీ ఎందుకు ప్రభావ అనుకొని మేము జీవించాము ప్రభావని నీ మీద ఎవరి మనసు నీ మీద అనుకున్న వాళ్ళని పూర్ణ శాంతి గడవని కాపాడుతున్నారు కాబట్టి ప్రభావ మీద మేము అనుకున్నాం ప్రభా అయినా మాకు పూర్ణ శాంతి సమాధానం చేయాలి ఎక్కువ సమయం నడపాల ప్రభావం తండ్రి సేవాజీ అందరూ నడిపించి ఈ ఆరాధన పాల్గొనే దాన్ని కూడా ఆశ్రయించి దీవించి ప్రతి చోట మీతో తిమ్మల్ని అందరినీ శాస్త్ర పెట్టుకోమని యేసు పరిశుద్ధ నామను ప్రార్థిస్తాం తండ్రి ఆమె పరిశుద్ధు బా మాతో మాట్లాడేందుకు నీకు బంధనాలు ప్రభా దేవాబ మరి ఆపది కాలం మందు ప్రభా మీ ఆదుకున్నారు ప్రభా వాటిని బట్టి నీకు లెక్కలేని బంధనాలు ప్రభా దేవా ప్రభా మరి అందరం కూడా ప్రభా యొక్క సత్యాన్ని అనేకలకు ప్రకటన చేయడానికి ప్రభా మళ్ళీ శివని పర్వతం నీ కూడా ప్రభా మీరు నిలబెట్టినారు ప్రభా అదే రీతిగా ప్రభా మేమందరి విషయంలో కూడా ప్రభా మీ యొక్క శోత అనేకలకు మేము చాటి ప్రకటన చేయాలి ప్రభా కే వేసే వరలాగా మేము జీవించలేక సాయపడమని తండ్రి అదే ప్రభా ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి ప్రభా కనియచు ప్రభావ వాళ్ళందరి కోసం ప్రభా మేము భారంగా ప్రార్థన చేయాలి ప్రభా ఎందుకంటే ప్రభా ఒక్క ఆత్మ నశించుకోవడం నీకు ఇష్టం లేదండి అదే రీతిగా ప్రభావ ప్రతి ఆత్మని కూడా ప్రభా దృష్టి నుంచి వాళ్ళని తండ్రి దేవాయసు ప్రభా ఎంతో మంది ఇరుకులు ఇబ్బందులు ఉన్నారు ప్రభా వారి కోసం కూడా మేము కన్నీటి ప్రార్థానం చేయాలి ప్రభా దేవాసీ ప్రభా ఇర్మియా ఎంతో ప్రార్థన చేసే ప్రభా అన్ని ప్రజల కోసం ప్రభా నీ యొక్క సన్నతికి నడిపించడానికి ప్రభా అదే రీతిగా ప్రభా ఆచర పద్ధతిగా ఉన్న వారందరి కోసం కూడా ప్రభా మేము కన్నీటి ప్రార్థానించాలి ప్రభావ వాళ్ళు అర్థం చేసుకున్న మనసులు వాళ్ళకి దైత్యం అని ప్రార్థిస్తుంది అదే రీతిగా ప్రభా ప్రతి కూడా ప్రభా నీ యొక్క వెలుగుని చూపించాలి ప్రభా నీ వాయిచి ప్రభా ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రభా నీ సువాత ప్రకటన చేయడానికి ప్రభా మేము ధైర్యంతో నీ చువాత ప్రకటన చేయాలి ప్రభా ఎక్కడ కూడా ఆపడానికి వీలేదు ప్రభా మాకున్న అవకాశాన్ని కూడా మేము యూటిలైజ్ చేసుకోవాలి ప్రభా మీరు ఇచ్చిన ప్రతి ఒక్క తలాంతిని కూడా మేము యూటిలైజ్ చేసుకోవాలి ప్రభా ప్రతిదీ మేము స్థిరప్ చేసుకోవాలి ప్రభా అప్పుడైతేనే ప్రభా నామానికి మామత ఇచ్చిన వారం అవుతుంది ప్రభా నీ వాయిచి ప్రభా నీ రాజ్యాన్ని మేము ఎప్పటికీ బతుకుతూనే ఉండాలి ప్రభా ఫస్ట్ ఆఫ్ మాటికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి ప్రభా దాని తర్వాత ప్రభా మేము నెక్స్ట్ దానికి వెళ్ళాలి ప్రభా కానీ యజప్రభ మేము ప్రతి వారిని కూడా ప్రభా ఆత్మను మేము గుర్తుపట్టేలాగా సాయపడమని ప్రార్థిస్తుంది దేవ యజప్రభ పరలోక జ్ఞానం చేత ప్రభా ప్రతివారి వారి కోసం ప్రభా మేము కన్నీటి ప్రార్థన చెయ్యాలా ఎందుకంటే ప్రభ మీరు అక్కడ త్వరలో ఉందని ప్రభా మరి ఎవరి ప్రభా మీరు మాకు జ్ఞాపకం చేస్తూనే ఉన్నారు ప్రభా దేవాజప్రభ మరి మీ కోసం ప్రభా మేము నిరుక్షణగా వెయిట్ చేస్తూ ప్రభా మేం వెతకాల ప్రభా అనేక ఆత్మలను ప్రభా స మరి మేము బితకాల వారి కోసం చువాత ప్రకటించాలి వారి కోసం మేము ప్రార్థించాలి ప్రభా అప్పుడే ప్రభా మీ ఒక హృదయాన్ని వరం అవుతుంది తండ్రి దేవాయజ్ ప్రభా మరి పళ్ళ యొక్క జ్ఞానం చేత ప్రభా ప్రతి వారి నీ సన్నిధికి నడిపించుకోండి తండ్రి దేవాయజ్ ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ప్రభా మాకు ఎల్లప్పుడు సహాయం దయచని ప్రభా దేవా ఈ లాస్ట్ వరకు కూడా ప్రభా ప్రేమలో విశ్వాసంలో కూడా ప్రభా మేము కోలిపోకుండా ప్రభా ప్రేమలో విశ్వాసంలో ప్రభా స్థిరమైన మనిషి మాకు దయచని ప్రభా మీరు అక్కడ పర్యంతం వరకు కూడా ప్రభా ఆ యొక్క ప్రేమ ఆ యొక్క విశ్వాసంలో స్థిరంగా నిలబడడానికి ప్రభా మరి మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ నీ రెక్కల కింద భద్రపరచుకొని తండ్రి ప్రతి బ్రదర్స్టర్స్ ని దీపించని ప్రభా ఆంపండి వాళ్ళ సేవ జీవితం ఫలిబడితని దయచేను ప్రభా మళ్ళీ ఎక్కడికొలినా మీ తోడయ్యను నడిపించండి ప్రభా దేవా ప్రతి వారిని యొక్క కృపలో భద్రపరచుకొని ప్రభా మీరు అక్కడికి ప్రతి వారిని సిద్ధపరచుకోమని ఈ చిన్న నామంలో ప్రార్థిస్తాం తండ్రి స్తోత్రం ప్రభాయనసింహప్రభ పాదంలోకి వెళ్ళా స్తోత్రాలు దేవాయసీమ ప్రభా మధ్య కాలం సమయంలో దేవాయసింహప్రభా చిన్న మందిని దేవ దీవించి ఆశ్రించింది అనమాట స్తోత్ర మా ప్రభా దేవాయసి మహప్రభ మేము సజీవ లెక్కలో ఉన్నామంటే దేవా నీకు కృపచేతనే మా ప్రభా ఈ రోజు చూడకుండా ఎంతో మంది మరణించారు దేవ మన మనలో సజీవ లెక్కలోంచి దేవాయసింహప్రభా కృపచేత ప్రేమ చేత ప్రత్యే విధమైనటువంటి దేవాయసింహప్రభ సత్యమైన వాక్యం చేత మమ్మల్ని జీవించిన దాన్ని బట్టి స్తోత్రం మహాప్రభ దేవాయసే మహప్రభ మాకు దేవాయస్మాప్రభ ప్రతి ఒక్క ఇవులను దయచేసిన దాన్ని బట్టి స్తోత్రం మహప్రభ మీకు వందనాలు దేవాయస్మాప్రభ ప్రతి శక్తి నుంచి క్రీశ గద్దించి దేవాయస్మా ప్రభావ మనల్ని లేబనెత్తిన దాన్ని బట్టి నీకు వందనా స్తోత్రాలు మరొకసారి దేవాయసీ మా ప్రభావ నీ యొక్క వాక్యం విన్న దాన్ని ఇక్కడ శ్రమం నుండి అక్కడ మీరు పక్తారని చెప్పారు మా దేవాయస్మ ప్రభావ మా గొప్ప దేవుడు మీరే మా ప్రతి ఒక్క శ్రమ అయినను దేవ ప్రతి ఒక్కటి తొలిగిపో వేసినామలో తొలగిపోతాది మా ప్రభా బట్టి స్తోత్రం మా ప్రభా మీకు వందన స్తోత్రాలు దేవాయస్మ ప్రభావ నీవు నామం దేవాయస్మ ప్రతి ఒక్క నామంలో దేవాయస్మ ప్రాణి నామంలో దేవాయస్మ ప్రభా ప్రతి ఒక్కటి ఉంది మా దాంట్లో దేవాయస్మ మీరే సాయం చేస్తుంది అనుబట్టి స్తోత్ర మా చెప్పిన సిస్టర్ని కూడా దీవించి ఆశ్రయించాడు మా ప్రభా ఇక్కడ బిడ్డను పేరు పేరు దీవించి ఆశ్రయించాడు మా ప్రభా ఎన్నో ఓడిదుడుకులు ఎన్నో దేవా బాధలు ఎన్నో శ్రమలు దేవా మీ అందరు జీవిస్తేది మా ప్రభా దేవా దేవ ప్రతి ఒక్కటి దేవాయస్మాప్రభ లయమైపోయి దేవాయస్మా ప్రభా నీ కొరకు మేము జీవించాలా సాయం చేసిన దాన్ని బట్టి స్థౌతరం మా ప్రభా దేవామ ప్రభా ఎంతగానో దేవాయస్మ ప్రభావ చూస్తుంది మా దేవా మా ప్రభా మేం దేవాయస్మ ప్రభావానికి చిక్కకుండా దేవాయస్మా ప్రభా నీ తట్టు తిరిగే బిడ్డలుగా ఉంటాక సాయం చేయండి మా ప్రభా మా జీవితం మా అయినను మమ్మల్ని సజీవ లెక్కలోంచి దేవాయస్మర ఇక్కడ వరకు తీసుకొచ్చిన దాన్ని పట్టిస్తూ ఉంటారు మా ప్రభా దేవ మీరే సాయం చేసిన దాన్ని పట్టిస్తూతారు మా ప్రభా ఇంకెంతో మంది రక్షణ లేరు మా ప్రభా ప్రతి ఒక్క బిడ్డ రక్షణ గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభా మేము వెళ్లి సువార్త చాటి ప్రతి ఒక్క రక్షణలోకి రప్పించడానికి సాయం చేయడం మా ప్రభా దేవాయస్మరణ ఎంతగానో సేవ మిగిలింది మా ప్రభా ప్రాంతాలలో గ్రామాలలో దేవాయస్మ ట్రైబల్ ఏరియాస్ లో ఎక్కడెక్కడనో వెళ్లి సేవ చేస్తారు మా ప్రభా దీవించి ఆశ్రయించాడు మా ప్రభా ఇంకా నీ యొక్క జ్ఞానం ను పెంపొందించాడు మా ప్రభా నీ యొక్క హస్తం పెట్టాడు ఇంకా హోలీ స్పిరిట్ ద్వారా దేవాయస్మరావు ఎక్కడ వెళ్ళటకు సాయం చేయండి మా అదే రీతిగా మేము కూడా వెళ్ళటకు సాయం చేయండి మా ప్రభావ నీకు హస్తం కుమరించాడు మా ప్రభా మార్మూల మేము వెళ్ళి సేవ చేయటం సాయం చేయండి మా ప్రభా దేవ అభిషేకం యొక్క ప్రసిద్ధాత్మ శక్తి చేత మేము నింపబడి వెళ్ళటకు సాయం చేయండి మహప్రభా దేవాయస్మ వీధి వీధికి ప్రతి ఒక్కరికి శుభార్త చాటకు సాయం చేయండి మా దేవానికి పరిశుధా శక్తి అతమని నింపండి మా ప్రభా మీరే తోడు అండి మా ప్రభా దేవాయస్య ఎటువంటి ఆటంకం కలగకుండా సాయం చేయండి మా ప్రభా మేము చేసిన పనులు దేవ ఇంకా అభివృద్ధి చెందించాడు మా మా పనులందు దేవ ప్రతి ఒక్క దాంట్లో దేవ అభివృద్ధి చెందించాడు మా మీరే సాయం చేయండి మా మీరే తోడైనాడు మా ప్రభా నీకే మహిమా ఘనత ప్రభావం చెల్లినక చిన్న బిడ్డ పాలనస్ అన్ని త్వరగా రాబోతున్న ఏ క్రీస్ తండ్రి నీరు కట్టి పరింపు దేయండి ఐసియా మీరు ఆపత్కాలం అందు ప్రభావ శ్రీమల్ల ఎందు ప్రభు మీరు తోడుగా నిడగా ఉంటాను గొప్ప దేవుడు తండ్రి మీకు వందనాలు తండ్రి సుప్రభ హిలోయ మీ నాకు తెలుస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి ప్రభా తోడుగా ఉండండి నీడగా ఉండండి ప్రభా మీ నామం ఇంకా మహిమపరచుకుంటూ ప్రభా ముందుకు నడిపింపడాలా దేనికి భయపడడానికి వీలేదు ప్రభా జానికి వీలేదు ప్రభావా మీకే వందనాలు ప్రభా మే మటుకు రజా వెనకడుగు వేయడానికి వీల్లేదు ఎన్ని కష్టాలున్నా ఇబ్బందులున్నా ఇరుకులున్నా ఏసేశ్రమలు శోధనలున్నప్పటికీ ప్రభా ఏసీస్తు నామం ఎత్తుకొని మేము ముందుకే మీరు మాకు తోడు ప్రభా మీరు మాకు నీడగా ఉండండి ప్రభా దేవా మీకు విధేయత కలిగి ప్రభ చురుకైన ఆత్మ చేత ప్రభావ విజృంభించి మీ కొరకై సేవ చేయాల ప్రభా అలాంటి అభిషేకం మాకు దయచేసి మీరు భయం పొందామని వేసుకరిస్తున్న ప్రశ్న తండ్రి ఆమె మహోన్నతుడేవా ఈ యొక్క గడిచిన కాలం అంతా మన సురక్షితంగా కాపాడి ఈ యొక్క మధ్యాహ్న కాలంలో పరవా మీ సన్నిధిలో సమయం కలిపే అవకాశాన్ని భాగ్యాన్ని మీరు మాకు అనుకరించినందుకు మీకు ఎంతో వదనాలైనా ముఖ్యంగా తండ్రి మీ సన్నిధిలో ఒక దినం గడుపుట వెయ్యి దినంల కంటే శ్రేష్టమైన వాక్యం చదువు ఇస్తుంది శ్రేష్టత భాగ్యాన్ని మీరు మాకు మీకు ఎంతో వదనాలను అయినా మాతో మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి మీ మహిమార్థంగా నిలబెట్టుకోండి ఈ ఆరాధనలో పాల్గొన్న వారి అందరినీ ఆశ్రయించి గొప్ప సేవకులుగా సాక్షులు నిలబెట్టుకోమని ఈ లోకంలో గొప్ప సాక్ష్యాన్ని మీ కొరకు సహాయపడమని యేసుక్రీస్తు నాన్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనందరికి సదాకాలంతో పిగు టసచ్తరా తుట పేరా బాణఠచ ind這個. పెపనానాాన మసక్రాఖి ెర్రాతఱల్తరి డికేయ ఆకోాాదా